నీకే నెలవని నెపము వేయుటయితే కై కొని కాచే నీ ఉపకారమే దక్కినది ఉట్టిని కొరకుగా ఉపవాసాలుండేనంటే అట్టె నీకు లాభముందేమున్నదీ చెట్టిగా నిన్ను ఊరిచి సన్యాసినయ్యేనంటే చుట్టుకొని నీకు కలిగే సుఖముందేమున్నదీ నీకే నెలవని నెపము వేయుటంతే కై కొని కాచే నీ ఉపకారమే దక్కినది అడు నీ పాద తీర్థపు గంగలో నానేనంటే అడరి నా తనివి నీకందేమున్నది అడవిలో ఘోరతపమంది నీకు చేసేనంటే అడియాలమైన ఫలమందు నీకేమున్నది నీకే నెలవని నెపము వేయుటంతే కై కొని కాచే నీ ఉపకారమే దక్కినది నిన్ను కనుగొన్న దాకనే గడ్డము వెంచేనంటే అన్నిటా నీకు కూడేది అందేమున్నది ఉన్నతి శ్రీ వెంకటేశరకే నీ వాడనైతి ఎన్న నీకుగాక ఇక నందేమున్నదీ నీకే నెలవని నెపము వేయుట ఇంతే కై కొని కాచే నీ ఉపకారమే దక్కిన దీని